మహర్షి అంటారు అసలు ఆ మనస్సేంతో ఒక్కసారి గుర్తించడం మొదలు పెడితే ఆ మనస్సును మనం పట్టుకోవడం మొదలు ఆ మనస్సు వెళ్లే మార్గాన్ని దాని మనం వెంబడించడం మొదలు పెడితే మనకు దొరుకుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం ఆ పరమాత్ము తనకంటే అన్యంగా భావించడం వల్ల మనస్సు ఏంటంటే కొంతసేపు వాడి మీద డ్వెల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది బట్ అది బయట విషయం కదా ఒక్క నిమిషం ఉంది మళ్ళీ మారిపోతుంటుంది ఒక నిమిషం ఉంటేనే మారిపోతుంటుంది ఒక నిమిషం ఉంటేనే మారిపోతుంటుంది అందుకనే ఒక చిన్న ఉపమానం చెప్తూ ఉంటారు పూర్వం రోజుల్లో సాంప్రదాయమైనటువంటి విద్యా వ్యవస్థలో ఒక ఉపమానం ఒకసారి ఒక సాధువు గారు కూర్చోన్నారట హాయిగా ప్రశాంతంగా కూర్చో ఒక చిన్న పిల్లాడు ఒక పన్నెండేళ్లు ఉంటాయి పన్నెండు పదమూడేళ్లు అతను స్టూడెంట్ గా వేరే గురుకులానికి వెళ్తూ ఈ సాధువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని మహాత్మా గురుగారు నేను ఫలానా గురుకుల పాఠశాలకి వెళ్తున్నాను గురుకులానికి గురువు గారి దగ్గర విద్య పొందడానికి వెళ్తున్నాను అన్నాడట వెళ్ళరాయన దైవానుగ్రహంతో చక్కగా విద్య పూర్తి చేసుకున్నరా అని నేను దీవించి వీడు పద్నాలుగు సంవత్సరాలు గురుకులల్లో ఉండి కష్టపడి గురువు దగ్గర పాఠాలు నేర్చుకుని మంచి స్థితి వచ్చింది వీడికి మంచి స్థితి కలిగింది మొత్తం అధ్యయనం చేశాడు గ్రంథాలు శాస్త్రాలన్నీ అధ్యయనం చేశాడు తిరిగి వస్తున్నాడు ఎన్నేళ్ళ ఇరవై ఆరేళ్లు ఉన్నాడు మనిషి విద్య విద్య ఎక్కింది తలకాయ ఎలా ఉంటుంది మొదట్లో ఏమీ లేదు కనుక లోపల ఇలా ఉంగింది ఇప్పుడు ఇలా ఉంది ఎందుకని బరు ఎక్కింది కొద్ది నిలబడింది బరువు ఎక్కింది ఇప్పుడు తల తల బరువు ఎక్కిందండోయ అంటారు అంటే ఏమనర్థం దీనికి ఇప్పుడు బెండకాయ ఉంటుంది దాన్ని ఇలా ఉంచమనుకుని ఏమవుతుంది విరిగిపోతుంది ఉంటుంది దాన్ని విరిస్తే విరిగిపోతుంది ఉంచితే అలాగే ఇది కూడా తలకాయ ఇది ఉంచితే విరుగుతుంది అందుకని ఇది వంచడనమాటెలా పెట్టుకుంటాడు బెండకాయ వంకాయ టెంకాయ ఎలాగనో వీడి తలకాయ అలానే ఉంది ఇబ్బరి ముందు వంగట్లేదు చూడండి వీడు మళ్లీ తిరిగి వస్తూ ఉంటే ఆ సాధువు అలానే ఉన్నారట కూడా చక్కగా ఆయన సాధన ఆయన చేస్తున్నారు వీడు మళ్లీ తిరిగి వచ్చాడోహో వెళ్లేటప్పుడు అప్పుడు వెళ్ళాం మనం ఒకసారి ఆ పెద్ద పలకరిద్దాం ఏమిటని వచ్చినప్పుడు ఇప్పుడు దండం ఏంటంటే నమస్కారం అండి ఇది కాబట్టి వీడు అలా అలా నిలబడ్డాడు ఆ సాధు అడిగారు ఏమా నువ్వు అప్పుడు వెళ్ళావు విద్య కాదైనా ఎలా జరిగింది చాలా బాగా జరిగిందండి విద్య అంతా పూర్తి చేసేవా మొత్తం ఆములాగ్రం మా గురువు నేర్పారండి చాలా చక్కగా నేర్పారు నేను నేర్చుకున్నాను సరైన ఏంటంటే మహాత్ముడి కదా కూర్చొని ఆయన కొద్దిగా పాలు అవి ఇవి పెట్టారు తింటూ అడిగారు నాయన భగవంతుడి గురించి ఏమో తెలుసుకున్నావా అని అబ్బో తెలుసుకున్నానండి భగవంతుడి గురించి ఈ పద్నాలుగేళ్ళు దాని గురించే కదండి మా గురువు నేర్పింది ఏం తెలుసుకున్నా అన్నారు భగవంతుడు పెద్దవాడండి బాబు భగవంతుడు పెద్దవాడండి ఈజ్ ఆల్ మైటీ ఆల్ మోయింగ్ ఆల్ పర్వేజివ్ అమ్యూషియన్ అమ్మిపోర్టెంట్ భగవంతుడు చాలా పెద్దవాడండి నువ్వు మనంటండి అల్పులో జీవుణ్ణి అక్కడ పక్కనే ఆశ్రమంలో పొలం అంటే పారపని చేసుకుని ఈ తుక్కు చెత్త అంతా మూసి కాల్చేవాడు ఉంటాడు అని పిలిచాడు ఏయ్ నౌకయ్యా ఇట్రా అన్నాడు వాడు వచ్చాడు ఏయ్ నీకు దేవుడి గురించి తెలుసా బాబయ్యా తెలుసు బాబయ్యా అన్నాడు ఎవడు పెద్దోడండి బాబయ దేవుడు ఇవిడు చాలా పెద్దోడండి బాబయ్య అన్నాడు నువ్వెవడివిరా నేనండి బాబయ్య నౌకైనండి బాబయ్య నేసి ఇన్నోనండి బాబయ్య आड़ बा देवरद बाेवड़ी चाड़ी स्वामी वीर के चवे संधो रोजु पारपन चुनाटना पद्लगे देवड़ को चेटी चेटी चलो चलो आटे चलकोनी नीर आटा ये इंक चयक पार्न चुस्केंटे पदनागे डब्बेदे एम चुट अवगा ओहो चल व्यक्ति अविवेको माला भेदम भगवं वेर ने इंत चल चाधन लेक आ भेदमला कंटिवईं అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటారు అయ్యా ఒక్కసారి పరమాత్ముడు జీవుడు ఎన్ని పక్కన పెట్టే అసలు ముందు నీ మనస్సుని మానసిక స్థితిని ఒక్కసారి పరిగణి తీసుకో అది మొదలు నీ మనస్సును ముట్టుకోవడం మొదలు పెడితే నీకెంత చెవిరి ఎందుకు ఎందుకు చెప్పండి మన మనస్సును ముట్టుకుంటే మనం అన్నిటినీ ముట్టుకోవచ్చు ఎందుకు చెప్పండి ఈ మనస్సు అన్నిటినీ ముట్టుకుంటుంది కాబట్టి देवड़ी मुंटे देय गुम मिरी अंटी चूसे मनस्स का मेरा मनस्स चूड मदलते अभी अड़ताई अंकनी रमण महर्षु इनको मनस्स कन गाला हृस्थले मना भक्ति योगित అక్కడ ఇంకొద్దిగా అలర్ట్గా కూర్చొని వినండి ఏంటనంటే మహర్షుల వారు చాలా క్లియర్గా రెండు పదాలు వాడారు హ్రిప్ అనే ఒక పదం బిగినింగ్లో తర్వాత మనహ అని ఇంకొక పదం వాడారు హ్రిప్ అంటే హృదయం అని మనహ అంటే మనస్సు అని అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది హృదయం వేరు మనస్సు వేరు హృదయం అంటే మామూలుగా మన పరిభాషలో మెడికల్ గానీ ఇంకో రకంగా నేను చూస్తా ఉంటే గుండె ఇది కొట్టుకుంటుంది దీన్ని అనుకుంటా కానీ దాన్ని శాస్త్రీయ దృక్పథంతో హృదయం అంటే ఫిజికల్ గా కనిపించి పంప్ చేసేటువంటి ఆ పంపింగ్ ఇన్స్ట్రుమెంట్ హృదయం కాదు అది ఓన్లీ గుండె హృదయం అంటే ఏంటి హృత్ అంటే ఏంటి అయం అంటే ఏంటి హృదయం అంటే హృత్ ప్లస్ అయం హృదయం అయం అంటే నడిపించేది గతి ఉండేది హృత్ అంటే సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ అనమాట ఏమిటి మనం ఏదైనా భోజనం చేస్తాం అనుకోండి మనం అనుకుంటున్నాం భోజనం అంటే నాలిక మీద పెడితే భోజనం అని కాదు గొంతులో దిగిన తర్వాత నుంచి ప్రారంభమవుతుంది మన శరీరానికి పట్టింది ఎందుకని నాలిక మీద ఉంటే మనం ఊసేయచ్చు మళ్ళీ కానీ ఇక్కడ దిగిందనుకోండి ఇక్కడి నుంచి వేయడం చాలా కష్టం అందుకని ఇక్కడి నుంచి దిగిందే ఇంకా నాకు సంబంధం లేకుండా పోతుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి దిగిందే లోపలికి తెలుతుంది ఇక్కడ ఉన్నప్పుడే నేను బయటకు తీసేయచ్చు ఊసేయచ్చు ముద్ద బాగోలేదని తీసేయచ్చు కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తీయడం చాలా కష్టం ఇక్కడ నా ప్రయత్నం ఇంకా చాలా కష్టమైంది కాబట్టి ఇక్కడి నుంచి అసలు పాయింట్ మొదలవుతుంది మీ భోజనం ఎక్కడికి వెళ్ళి పడిపోతుంది నా ఎక్కడొక ఎండింగ్ పాయింట్ పడుతుంది ఎక్కడిది బొడ్డు దగ్గర మనలో ఉండేటువంటి బొడ్డు అంటే పొత్తు కడుపు పైనటువంటి బొడ్డు చిన్న రౌండ్గా ఉంటుంది మన ఋషులు మనకు సాధన నేర్పారు ఇక్కడ చాలా ఎక్సలెంట్ సాధన అసలు హృదయం ఎక్కడుందో దాన్ని ఎలా చూడాలో మన వాళ్లు చెప్పారు ఏమిటన్నారు అంటే ఆ హృదయాన్ని పట్టుకునేదానికి మనకు పద్మకోశ ప్రతి కాశగం హృదయం చాప్యధోముఖం అథో నిష్ఠ్యాముపరిష్ఠకు ఒక చిన్న ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇక్కడ ఈ పాయింట్ అన్నాం కదా నిష్టి అంటారు దీన్ని నిష్టి అనంటే ఇక్కడ రెండు కణుతుల్లాగా ఉంటాయి ఇక్కడ ఎముకలు కాలర్ బోన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రెండు కణుతులు ఉంటాయి దీని మధ్య భాగం నిష్టి అంటారు నిష్టి అనంటే అదొక మర్మస్థానం ఇక్కడ కనుక సరిగ్గా చూసి కొడితే చచ్చిపోతాడు మనిషి చాలా మర్మస్థానం చాలా ప్రధానమైన స్థానం ఎందుకు తెలుసండి ఈ వాయు నాళాలు కాని ఈ లిక్విడ్స్ యొక్క దాని యొక్క నాళాలు కాని సాలిడ్స్ ఏదైతే తీసుకు దాని నాళాలు అన్నీ ఇక్కడ చాలా సెన్సిటివ్ పార్ట్ ఇది కానీ తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ ఈ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా అంటే ఈ దాన్ని ఏమంటారు తెలుగులో మార్షల్ ఆర్ట్స్ ని మర్మ విద్య అంటారు కదా అది చాలా మనకు పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ లో కనుక దెబ్బ తగిలితే మనిషికి తాను పడిపోతాడు స్కూటర్లో పోతూ ఉంటారా అండి పడిపోతాడు ఎక్కడ బ్లడ్ రాదు ఎక్కడ వాపు ఉండదు చచ్చిపోతాడు మనిషి స్పాట్ డెడ్ కారణం ఈ సెన్సిటివ్ పార్ట్స్ ఎక్కడో టచ్ చచ్చిపోయాడు సో అంటే అన్నిటికంటే చాలా సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ అండి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ శాస్త్రకారులు అంటున్నారు మన వాళ్ళు అంటున్నారు అథో నిష్ట్యావిత్యాంతే ఏ ఆహారం కాని ఏ నీళ్లు కాని ఏ ప్రాణం కాని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది దాని తీసుకోండి ఇక్కడి నుంచి కిందకి మీ చేత్తోటే బొటని వేలని అక్కడ పెట్టి బొటని వేలంత ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఆ రెండు కణితుల మధ్యలో అక్కడ బొటని పెట్టి ఇలా పెట్టమంటుంది ఒక జానడు ఇక్కడ ఈ చిటికని వేలు ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇప్పుడేం పెట్టుకొని ముగ్గుతూ తీసుకోకండి నేనేం చూడండి ఈ చిటికన వేలు ఎక్కడైతే ఎండ్ అయిందో ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి ఇలాగా చిటికను వేలు పెట్టారు చిటికలు వేలు దగ్గర గుర్తుకి ఇక్కడ ఒక వేలు పెట్టుకోండి అక్కడ ఆ పాయింట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ తర్వాత మళ్లీ ఈ వేల్ నీ జాని నాభ్యాము పరితిష్ట నాభే ఉందో బొడ్డు అక్కడ ఈ చిటికని వేలు పెట్టండి దాని మీద ఈ బొటలు వేలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి కరెక్ట్ గా జంక్షన్ అక్కడ తగులుతుంది ఇక్కడ బొటన వేలు పెట్టి ఏ చిటికన వేలైతే ఇక్కడ ఎండ అవుతుందో ఏ చిటికన వేలైతే కింద నుంచి కొలత పెట్టినప్పుడు బొటన వేలు ఎండవుతుందో ఈ రెండు ఎండ అయ్యేటువంటి పాయింట్ అది కరెక్ట్ అయిన ప్రదేశం అది మొత్తం ఈ మనిషిని నడిపించే యంత్రం పరికరం హార్ట్ మనం అంటాం కదా హార్ట్ ఆఫ్ ది టౌన్ అని దిస్ ఈస్ ది హార్ట్ ఆఫ్ బీయింగ్ ఇక్కడుంది ఈ పాయింట్ లో ఉందనమాట చాలా ప్రధానమైన ప్రదేశం అండి అథో నిష్ట్యావిత శ్యాంతే నాభ్యాము పరితిష్టతి ఎందుకు ఇది కొలత ఎందుకు పెట్టారు ఏం వెనక నుంచి కూడా కొలత పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఇక్కడి నుంచైనా కొలత పెట్టి ఏప్ పెట్టి ఎక్కడైనా పెట్టచ్చు ఎందుకనంటే మనం బ్రతకడానికి తీసుకునేటువంటి ఆహారం కానీ ప్రాణం కానీ ఏదైనా ఎక్కడి నుంచి వెళ్లి ఎండ అవుతుంది మళ్లీ ఆ ఎండింగ్ పాయింట్ లో అదంతా ప్రాసెసింగ్ అయి మళ్లీ అదంతా సర్కులేట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ పార్ట్స్ తీసుకున్నారు ఇది ముఖద్వారం ఇది క్రింద ద్వారం కింద బొడ్డు ప్రదేశం ఈ పాయింట్ లోనే మొత్తం మన జీవితానికి కావలసిన నీళ్లు కానీ అన్నం కానీ ప్రాణం కాని ఇవన్నీ మాత్రం యాక్టివిటీస్ అంతా అసలు లైఫ్ యాక్టివిటీస్ అంతా కూడా ఇక్కడే జరుగుతున్నాయి అందుకనే మన జీవితం కొనసాగడానికి యాక్టివిటీస్ అన్ని ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ వాటన్నిటికీ ఒక నియంత్రలాగా పనిచేస్తుంది ఈ గుండె మీరేం తినండి ఏం తాగండి ఏ గాలైనా తీసుకోండి మొత్తం అంతా లోపలికి వెళ్ళి మాడిఫై అయిపోయి గుండె దగ్గరికి వెళ్ళిపోతుంది ముందు గుండె దగ్గరికి వెళుతుంది మీరు ఏం తీసుకున్నా ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి గుండె దగ్గరికి వెళ్ళిపోతుంది మాడిఫై అయ్యి ఆ గుండె దాన్ని బాగా చేసి పంపేసి చేసి తుక్కు చెత్తనంతా తీసేస్తుంది శుద్ధమైన రక్తాన్ని తీసుకొస్తుంది తీసుకొచ్చి శరీరమంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుందని ఇది ప్రధానమైన ప్రదేశం అయితే ఒక మనిషి ఒక జీవి ఉండడానికి ఇది ప్రధానమైన ప్రదేశం కేంద్రం ఇది సైన్స్ ఇంతవరకు వెళ్లి చెప్తుంది కానీ ఇక్కడ రమణ మహర్షి అంటారు దాన్ని గుండె అంటామే కానీ హృదయ మనం ఫిజికల్ ఫార్మ్ హృదయం ఈజ్ సఫామ్ ఎలాగా కళ్ళు అనేది ఫిజికల్ ఫామ్ చూపు అనేది సత్రి ఫామ్ డాక్టర్ గారు నాకు కళ్ళు ఇచ్చారండి అని అంటారు డాక్టర్ గారు కళ్ళు ఇవ్వరు చూపును సవరించి కళ్ళు భగవంతుడే వేయాలి చూపు భగవంతుడే ఇవ్వాలి చూపు మందగిస్తుంది కానీ కళ్ళు మందగించదు ఏంటోనండి ఈ కళ్ళు కనబడట్లేదని అంటారు కళ్ళు కనబడకపోవడం కళ్ళు బానే ఉంటాయి కానీ చూపు మందగిస్తుంది గుర్తుపెట్టుకోండి కళ్ళు ఫిజికల్ ఫామ్ గోళకం చూపు అనేది ఇంద్రియం శక్తి చెయ్యి ఇలానే ఉంటుంది ఏమిటోనండి నాకు ఈ మధ్య చెయ్యి పడిపోయిందని అంటారు చెయ్యి పడిపోదు చెయ్యి ఉంటుంది బాగానే కానీ చేతికి స్వతంత్రంగా నిలబడగలిగేటువంటి శక్తి పడిపోతుంది కాబట్టి ఫిజికల్ ఫామ్ ఈజ్ గుండె సత్రి ఫామ్ ఈజ్ హృదయం కాబట్టి చూడండి గుర్తుపెట్టుకోండి మనందరికీ కళ్ళు కనిపిస్తుంది ఇప్పుడు నా కళ్ళు మీకు కనిపిస్తుంది కానీ నా చూపు చూసే శక్తి మీకు కనిపిస్తుందా కనపడదు శక్తి కనపడదండి పదార్థమే కనిపిస్తుంది కదా అందుకనే చాలా ఎక్సలెంట్ గా చెప్పాడు ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ ప్రకృతి అంతా మనం మొత్తం కలిపి రెండుగా విభజిస్తే ఒకటి శక్తి రెండు పదార్థం ఇది రెండే పదార్థం లేకుండా శక్తి ఉంటుంది కానీ శక్తి లేకుండా పదార్థం ఉండలేదు ఇప్పుడు చూడండి ఈ శరీరం ఉందనుకోండి ఇది శక్తి ఉంటే ఈ శరీరం కదులుతూ ఉంటుంది శక్తిహీనమైపోతే ఈ శరీరం అయిపోతుంది కనుమరుగైపోతుంది కాలగర్భంలో అంతేనా కాదా కాబట్టి ఒక శక్తి ఈ పదార్థాన్ని నడుపుతూ ఉంది కానీ పదార్థం లేకపోయినా శక్తి ఉంటుంది కుండ లేకపోయినా మట్టి ఉంటుంది కానీ మట్టి లేకపోతే కుండను ఊహించుకోండి ఉంగరం లేకపోయినా బంగారం ముద్దగా ఉంటుంది కానీ బంగారం లేకుండా ఉంగరాన్ని ఊహించుకోండి అలాగనే పదార్థం లేకుండా శక్తి ఉండగలదు కానీ శక్తి లేకుండా పదార్థం ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ హృదయం అనేటప్పటికి ఇక్కడ శాస్త్రం అంటుంది హృత్స్థలే మనహా స్వస్థతా క్రియ ఇప్పుడేంటి హృదయము రూపం లేదు మనస్సుకి ఏం రూపం ఉందండి లేదు రూపం లేని హృదయం దగ్గర రూపం లేని మనస్సును తీసుకొచ్చి ఎలా పెట్టాలి ఏ ఇదేంటి హృదయానికే రూపం లేదు అది సటి శక్తి మనస్సుకే రూపం లేదు అది అరూపం ఇవి రెండు ఎలాగంటూ పెట్టాలి మహర్షి అంటారు హృస్థలే మన స్వస్థత మామూలుగా స్వస్థత సభలు అంటారు ఇక్కడైనా కూడా స్వస్థత సభ పెట్టారా మామూలుగా బయట స్వస్థత సభలు ఏదో ఆరోగ్యం బాగు చేస్తామని కానీ మన మహర్షి ఫిజికల్ గా ఇది ఇంకా చాలా పెద్ద స్వస్థత సభ తీసుకెళ్లి మనస్సుని తీసుకెళ్లి హృదయంలో కూర్చోబెట్టేస్తున్నారు ఐ స్వేర్ హీ విల్ డూ దట్ మీరు అలా నా మాటల్ని పట్టుకుని నడుస్తూ వస్తే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు చీకట్లో ఉన్నారండి మనం ఎక్కడో ఉన్నాం వాడు ఎక్కడో ఉన్న దారి తెలియట్లేదు వాడేంటే ఏముండవు బయటికి వెళ్ళాలండి ఎలా వెళ్ళాలన్నారనుకోండి ఇదిగో నేను తెలుస్తున్నాను కదా ఇట్రా అంటాడు వాడికి ఇట్రా అంటే కళ్ళు చూడడు కళ్ళతో చూడు ఎందుకని చీకటి కనపడదు వాడు మళ్ళీ ఇదిగో ఇక్కడున్నాను ఇట్రా ఇట్రా అంటాడు వీడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు పట్టుకుని వెళుతూ ఉంటాడు ఆఖరికి వెళ్ళి ఆ మాట దగ్గరికి మాట దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పట్టుకుంటాడు అలానిక్కడ కూడా మనకి ఏం తెలియట్లేదు మనస్సుకి రూపం లేదు హృదయానికి రూపం లేదు ఇప్పుడు రూపం లేని మనస్సుని रूप लेने हृदय दर पे मन कलपड़ ला कल मूस चीकट इपू आ चीकट मार्गम्चे अंकने गुर वेदा वाक्यादिषु विश्वास श्रद्धा अंदक बैठ पदार्थ अपचे अखर् देविच्ची पूजे चुनाना गुहर अखर्वाली क నా పరిధిలో నా బుద్ధి ఊహించగలిగే పరిధిలో ఊహించేస్తాను అప్పుడు గురువు అక్కర్లేదు గురువు ఎప్పుడు కావాలి నాకు అర్థం కానప్పుడు నేను ఊహించలేనప్పుడు నేనింకా నా పరిధి దాటిపోయినప్పుడు అప్పుడు నాకు గురువు కావాలి జీవితం కదా కాబట్టి ఇక్కడ కూడా మహర్షి చాలా ఎక్సలెంట్ గా లోపలికి తీసుకెళ్తున్నాను ఆయన అంటారు నువ్వు కనుక ఈ సాధన మొదలుపెట్టి ఆంతరంగికంగా నీ హృదయ స్థానంలో ఆ మనస్సుని కనుక పెట్ గలిగావా స్వస్థత అదే నీ మనసు యొక్క స్వస్థలం అది పెట్టగలిగితే ఆయన అంటారు అదే కర్మ అదే భక్తి అదే యోగము అదే జ్ఞానము ఇది నిశ్చితం దిస్ ఈజ్ వెల్ అసర్టైన్డ్ నిశ్చితం అంటే ఏంటి వెల్ అసర్టైన్డ్ ఇంకంతే పక్కా ఇంకా అనుమానం లేదు ఇంక అదే జ్ఞానం అదే మోక్షం ఇంకా అదే కర్మ అదే కర్మయోగం అదే భక్తి అదే దైవం అదే జీవం అదే ప్రాణం అదే సర్వం నువ్వు యోగం యోగ మార్గాన్ని ఎంచుకున్నా అక్కడికి వెళ్ళాలి లేదు నువ్వు కర్మ యోగ మార్గాన్ని ఎంచుకున్నా అక్కడికి వెళ్ళాలి లేదు ఒక సింపుల్ భక్తుడిగా ఆ భక్తితో రిలేట్ అవ్వాలన్నా చిట్ట అక్కడికి వెళ్ళాలి కాబట్టి కర్మ సరే భక్తి సరే లేదు యోగ మార్గమైనా సరే అక్కడికి వెళ్ళాలి ఆ స్థానం అది కట్టకడ పట్టి స్థానం అది దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎంటైర్ దిస్టీ మజిలీలన్నీ కూడా అక్కడికి వెళ్ళి పూర్తవుతాయి ఎక్కడ ఆ జ్ఞానంలో పరిసమాప్తి అవుతాయి ఇప్పుడు మనకు ఒక డౌట్ ఏమండి మనస్సుని హృదయంలో పెట్టాలి అసలు ఆ హృదయం అంటే ఏంటి ఇప్పుడు ఉరికినే పిల్లని ఎవరికన్నా ఇవ్వాలనుకోండి అసలు ఆ ఇల్లు ఉంటుంది వీడలా ఉంటాడు అన్ని చూసి ఆ పిల్లని అప్పగించేసి వస్తాం కదా అంతేగానేం చూసుకోకుండా బయటికి పెట్టాం కదా ఇప్పుడు ఇంతకాలం మన మనస్సుని దాని మీద పెట్టి దీని మీద పెట్టి గందరగోళం అయ్యాం ఇప్పుడు ఆయన అంటున్నారు ఇప్పుడు ఆఖరిగా నేను చెప్తున్నాను దీని హృదయంలో పెట్టము అసలు ఇంతకాలం పెట్టినంత వేస్ట్ అయితే ఇప్పుడు ఏం చెప్పబోయేది కూడా కరెక్టో కాదో ఏ తెలుసుకోకుండా చేయకూడదు కదా వినదగునెవ్వరూ చెప్పినని వినినంతనే వేగుర పడక కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోల్ నీతిమంతుడు మహిళ సుమతి అన్నారు నేను చెప్పానని నమ్మేయకండి వినండి మీరు నా మాటల్ని పట్టుకుని లోపలికి వెళుతూ వెళుతూ వెళుతూ వెళుతూ తొలుస్తూ పోతుంటుంది నా మాట ఆ తొలిచి తొలిచి తొలిచి తొలిచి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెడుతుంది కూర్చున్న తరువాత మీ ఆ నిజ స్థితిలో ఆ అనుభూతి పొంది అప్పుడు నమ్మండి ఇంకా నమ్మడానికి నేనుండను మీరుండరు అయిపోయింది కాకపోతే ఆ స్థాయి వెళ్లేంత వరకు మీరు నడవండి ఏం మిమ్మల్ని రూపాయి అడగలేదు ఖర్చు ఓన్లీ ఇవర్ వాల్యుబుల్ టైం విలువైన సమయం అంతే ఆ గంటో గంటనరో అలా మీరు విచారణ చేస్తు వెళ్ళండి ఏమక్కర్లేదు ఇదంతా బుద్ధియోగం ఇది బుద్ధిని ఓపెన్ చేయండి బాడీని ఓపెన్ చేయలేదు ఇంద్రియాలు ఓపెన్ చేయక్కలేదు బుద్ధి అందుకని కృష్ణుడు అంటాడు భగవద్గీతలో దామి బుద్ధి తం ఏనమాము अंकने इट अंटलक्चुल प्रासेज नमोशनल प्रासेज नाट फिजिकल प्रासेज प्राणिक प्रासे इंटलक्चुल प्रासे बुद्धि उपयोग बुद्धि ने आपरते सरग् कुद्धि अनेकरा आपरते मन अंकने आयन इकड़ेमारे आुदि आपरेट नव इनको प्रश्न बा आदय अंति హృదయం అనే మాట మాట్లాడతాను అసలు మనస్ అంటే ఏంటి వాట్ ఈజ్ మైండ్ మనం ఎన్ని డెఫినేషన్స్ ఇచ్చినా సెట్ అవ్వదు ప్రయత్నం చేయండి అసలు మైండ్ అంటే ఏంటో ఆలోచించండి ఒకసారి అది ఎక్కడుందో ఏంటో అది ఎక్కడుందో ఒక ప్లేస్ చెప్పండి ఏం చెప్పలేరు దాని ప్లేస్ చెప్పండి కిడ్నీ ఎక్కడుందో చెప్పగలం లివర్ ఎక్కడుందో చెప్పగలం మైండ్ ఎక్కడుందని అంటే మనం ఇలాంటి మైండ్ లేదా అని అంటాం ఇక్కడే మైండ్ ఏం లేదండి ఉడికిన ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఇలా అనుకుంటుంటాం అంతే మైండ్ ఏం అక్కడ లేదండి మైండ్ సటిల్ ఫామ్ లెస్ ఫామ్ ఉంటే దానికి ఒక ప్లేస్ ఉంటుంది ఫామ్ లేనప్పుడు ఏ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మైండ్ని మీరు ఫిక్స్ చేయలేరు ఈ ప్లేస్ అని కానీ మీ మైండ్ని మీరు అనుభవించగలరు ఇప్పుడు జరిగేది ఏంటంటే మన మైండ్ని మనం అనుభవించట్లేదు మనల్ని మైండ్ అనుభవిస్తూ ఉంది అది తేడా మనం మనస్సుని అనుభూతి పొందాలి మనస్సుని అనుభవించగలగాలి కానీ జరిగేదేంటి మనసు మనల్ని అనుభవిస్తుంది రివర్స్ కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా సాధనతో మన మనస్సు ఏంటో గుర్తిస్తాం ఒకసారి కళ్ళు మూసుకుని మీ లోపల ఏనుగుని చూడండి పల్లని దంతాలు తొండము పెద్ద ఏనుగు గజం ఇప్పుడు గులాబీ పువ్వుని చూడండి పింక్ కలర్ లో మంచి పెటల్స్ దాని యొక్క కాడ చాలా ఎక్సలెంట్ గులాబీ పువ్వు ఇప్పుడు మామిడి చెట్టుని చూడండి కాండము శాఖలు ఉపశాఖలు ఆకులు పువ్వులు పిండెలు మామిడికాయలు పుష్కలంగా ఉండే మామిడి చెట్టును చూడండి ఇప్పుడు ప్రవహించే గలగల గలగలా ప్రవహించే గోదావరి నదిని చూడండి కళ్ళు పెరవండి అసలు ఏమి విమండి బయట లేదు ఏనుగుని చూడండి అన్నాను ఎక్కడుంది స్వామిగారిని అడగలేదు మీరు అడిగారు ఎవరన్నా చూశారు చూశారా లేదా కనిపించిందా లేదా ఇంతకంటే గొప్ప మా ఏం కావాలండి ఒకసారి ఆలోచించండి విచారణ చేయండి ఏనుగుని చూడమన్నాను కొంచెం సీరియస్గా ఆలోచించండి ఏనుగుని చూడమన్నాను బయట ఎక్కడా లేదు కళ్ళు మూసుకున్నారు ఏనుగుని చూశారు దంతాలు తొండము పెద్ద ఏనుగుని చూశారు కదా అసలు ఏనుగు సైజ్ అంతా మీ లోపల ప్లేస్ ఎంత మీ లోపల అంత స్పేస్ ఉందో ఏనుగుని పెట్టుకోగలిగేంత స్పేసు మరి ఏనుగుని ఆమూలాగ్రం చూస్తారా కనిపించిందా లేదా లోపల ఎలా లోపల ఏనుగు కనబడిపోయిందండి సరే మనస్సు అంటే చూస్తుందా కాదు మీకు వెంటనే ఏం చెప్పాను గులాబీ పువ్వు అన్నాను ఆ ఎగ్జాంపుల్ వాడా వెంటనే అంత పెద్ద ఏనుగును చూసిన మీ లోపల చిన్న గులాబీతో కూడా చూశారు అంటే ఆలోచన చెప్పండి ఒకసారి మీ లోపలుండే మనసు పెద్దదాన్ని ఊహించేస్తుంది చిత్రీకరిస్తుంది అది చిన్నదాన్ని చూపిస్తుంది అంటే అది పెద్దదా చిన్నదా స్వామీజీ ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఏంటి అది పెద్దది కాదు చిన్నది కాదు ఇప్పుడు ఏంటి చెప్పండి పెద్దది కాదంటున్నారు చిన్నది కాదన్నారు ఏంటి అలా నిలబడిపోయేదేమో అందుకని మీకేం చెప్పాను తెలుసా గోదావరి నది అన్నాను ప్రవాహం లోపల అలా నీళ్లు కదులుతుంది మామిడి చెట్టు మామిడి చెట్టు కదులుతున్న అలా ఉంటుంది అయితే మీ మనస్సు కదిలేదా మీ మనస్సు కదలకుండా నిలబడేదా అంటే స్వామిజీ చెట్టు అనుకున్నప్పుడు కదలడు నది అనుకుంటే కదులుతుంది చెప్పండి మీ మనస్సు పెద్దదా అంటే చిన్నది కూడా చూసింది చిన్నదా అంటే పెద్దదాన్ని చూసింది కదులుతుందా అంటే చెట్టులా కదలకుండా ఉంది కదలదా అని అంటే నదిలా కదిలిపోతుంది అంటే ఏంటి నా మనస్సు ఏంటి అది అర్థం కావట్లేదు ఒక్కటైతే అర్థమైపోతుంది ఏదో ఒక్కటై ఉంటే అర్థమైపోతుంది అంటే నా మనస్సుకి ఏ రూపము లేదు